అక్కర్లేదండి అందరికీ నేను కోర్ట్ చేసేస్తాను నా దాంట్లో రికార్డు అందరికి నమస్కారం అండి ఎవరైనా ఏమైనా అడిగితే చెప్తా ఎవరైనా ఏమైనా అడుగుతారా ఎవరైనా ఏదైనా అడగచ్చు కొత్తగా ఉపదేశం తీసుకున్న వాళ్ళైనా సరే ఏదైనా అడగచ్చండి అవో అదే అండి మీ అందరు ప్రశ్న అదేనా అంటే నాకు ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఉందండి ప్రశ్న లేనిదే పాఠం చెప్పడం అనేది వేదాంత విద్యకి అసమంజసమైన పద్ధతి అది సమంజసం కాదనమాట మీరు ఆరాధనే పెట్టుకోండి లేకపోతే ఇంకేదైనా పెట్టుకోండి అసలు ప్రశ్నే లేనటువంటి వాడికి పాఠం అనవసరం వృధా బోర్లించిన ఏమైనా నీళ్ళు పట్టగలవా ఏమైనా నీళ్ళు పడతాయా ఒక్క బుట్టన పట్టచ్చా ఎందుకని కొండ బోర్లించింది కాబట్టి ప్రశ్నే లేకుండా గనక మనం ఆరాధనకి వచ్చాము అంటే మనం బోర్లించిన కొండలతో సమానం ఏమీ పట్టుకెళ్ళలేము మనం ఇక్కడ దేనికి వచ్చాము ఏమైనా పట్టుకెళ్ళామనే వచ్చాము లేదా మిమ్మల్ని అందరినీ చూస్తున్నారండి నేను మిమ్మల్ని చూస్తూనే మాట్లాడతాను మీరు మనసులో అనుకున్నా కూడా నాకు తెలుస్తుంది అర్థమైందా మీరు మటుకు ఏమీ ఇక్కడ ఇక్కడ లేకుండా మీరు ఎక్కడ ఉన్నారనుకోండి నేను పాఠం చెప్పడం ఆపేస్తాను అర్థమైందండి మనం ఇంటర్యాక్టివ్గా మాట్లాడుకోవాలి అంటే మీరు బాగా వినాలి బాగా మాట్లాడాలి నన్ను బాగా ప్రశ్నలు వేయాలి నేను మీకు బాగా సమాధానాలు చెప్పాలి ఇది నా పద్ధతి అర్థమైందండి మీరెవ్వరూ మాట్లాడలేదనుకోండి ఏం స్పందించలేదు అనుకోండి నేను గోడలకి ఇన్ను కిటికీలకి ఇన్ను కుర్చీలకి ఇన్ను రాళ్లకి ఇన్ను పాఠం ఎలా చెప్తాం చెప్పలేము కదా మనమందరం చైతన్యవంతమైన మనుషులమే కదా అవునా కదా చైతన్యవంతమైన మనుషులేం కదా మనం కాబట్టి మనమందరం స్పందించగలిగే సమర్థత ఉన్నవాళ్ళం కదా కాబట్టి మనమందరం ఏం చేయాలట ఎక్కడైనా సరే ఒక సమావేశానికి గాని ఒక ఆరాధనకి గాని ఒక బోధకి కానీ మనం వెళుతున్నామంటే ముందు మనం ఒకటి రెడీ అవ్వాలట ఏమిట రెడీ అవ్వాలి ఓ ప్రశ్న ఉండాలి ఓ ప్రశ్నతో కనుక అక్కడికి వస్తే నీ సహాధ్యాయుల వల్ల కానీ లేదా పాఠం చెప్పేటటువంటి అనుభవ జ్ఞానులైనటువంటి మహానుభావుల వల్ల కానీ లేదా శాస్త్రం వల్ల కానీ లేదా లోకా అనుభవం వల్ల కానీ नागु भागल नी संदेह तीर अवकाश अर्थम मन की सदेह तीर नाग मार्गलनाई शास्त्र तस्मा शास्त्रे प्रमाण शास्त्र में अंदर प्रमाण का बट्टी शास्त्र पाठा अध्यय द्वारा मन सदमतीवकाशी रे रेमटी आभवज्ञा कभी महानुभा बोध द्वारा నీకు సందేహం తీరే అవకాశం ఉంది మూడోది ఏమిటి లోక జ్ఞానం వల్ల అంటే ఈ ప్రపంచ జ్ఞానం కూడా అవసరమే ఈ ప్రపంచంలో నువ్వు ఎట్లా జీవించాలి ఎట్లా జీవిస్తే అనేటటువంటి ప్రాపంచిక జ్ఞాన లోక జ్ఞానం ద్వారా కూడా ఆ సందేహాన్ని పోగొట్టుకోవచ్చు ఇక నాలుగో భాగం ఏమిటి స్వానుభవ ప్రమాణం నీవు సొంతంగా జీవించి అనుభవించి సాధించి నువ్వు సిద్ధి పొందినప్పుడు మాత్రమే ఆ సందేహం పోతుంది ఈ నాలుగు భాగాలు కలిపినప్పుడు మాత్రమే పూర్ణంగా సందేహరహితంగా నువ్వు గమ్యం చేరతావు అర్థమైందండి పూర్ణంగా ఎవరైనా సరే గమ్యం చేరారు అంటే ఈ నాలుగు భాగాలలో వాళ్ళు ఉత్తీర్ణులై ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మేమెమరైనా సరే బోధక అధికారులము మేము పాఠం చెప్తాము వాళ్ళలో ఈ నాలుగు లక్షణాలని మీరు గమనించాలి అంటే మీరు గురువుగా ఎవరైనా ఎంపిక చేసుకున్నారనుకోండి ఆయనలో ఈ నాలుగు లక్షణాలు ఉండాలి ఏముండాలి ఆయనకి శాస్త్రం ఖండితంగా వచ్చి ఉండాలి ఏది అడిగినా సరే ఆ శాస్త్రాన్ని మనం ఆయన వివరించగలిగినటువంటి మహానుభావుడై ఉండాలి రెండోది ఏమై ఉండాలి స్వానుభవ ప్రమాణం కలిగి తాను సిద్ధి పొందినటువంటి తాను బ్రహ్మనిష్ఠుడైనటువంటి మహానుభావుడై ఉండాలి అది రెండో భాగం మూడో భాగం ఏమై ఉండాలి లోత్తరంగా ఆయన లోకంతో కలిసి జీవిస్తూ కూడా ఆ లోకోపకారమైనటువంటి లోకోద్ధర కార్యక్రమాన్ని లోక కళ్యాణ కార్యక్రమాన్ని స్వయంగా చేస్తున్నవాడే ఉండాలి అర్థమేనండి ఇంకేమి ఉండాలి ఇంకేమి ఉండాలి ఆయన స్వయ స్వయంగా కడ ఉండాలి అర్థమేనండి ఇలాగా ఆ నాలుగు లక్షణాలు ఆయన ఆచరణీయంగా ఆయన జీవితంలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవలసినటువంటి అగత్యం ఎవరిది నీదే నాది కాదు అర్థమైందండి బాగా గుర్తుపెట్టుకోండి ఎవరిదైనా తప్పంటూ ఉంటే ఎవరిది తప్పు గురువుని ఎంపిక చేసుకోవడంలో శిష్యుడు పొరపాటు పడవచ్చేమో కానీ గురువు గారిది తప్పనటానికి మాత్రం ఒప్పుకోవడాలి అర్థమైందండి కాబట్టి మనం కడతేరాలి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం ఇప్పుడు అంత దూరం నుంచి మేళ్ళ నుంచి అక్కడ దాకా ఎందుకు వచ్చారండి ఏదో ఒకటి చేయాలనేనా ఏదో ఒకటి అవ్వాలనేనా ఏమీ అవ్వక్కలేదనే మనకు తెలియని దానిని తెలుసుకోవాలి అధిగమించని దానిని అధిగమించాలి పొందవలసిన దానిని పొందాలి ఇంకేమైనా ఉన్నాయా ఈ మూడేనా అదిగోండి నాలుగో ఉందట విడవలసిన దానిని విడవాలి అర్థమైందండి మన ప్రయాణం దేంతో సాగుతుంది ఇప్పుడు నాలుగు అంశాలు ఏమిటండీ అవి మొట్టమొదటిది తెలుసుకోవలసిన దానిని తెలుసుకోవాలి తెలుసుకోకుండా పొందటం కుదరదు కాబట్టి తెలుసుకోవలసిన దానిని తెలుసుకోవాలి రెండో స్థితిలో ఏం చేస్తాం ఇప్పుడే చెప్పాను నాలుగు వరుసగా లైన్లో చూస్తున్నా మీ ధారణాశక్తి ఎంత ఉందో మొదటి దశలో ఏంటి తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోవాలి తర్వాత పొందద పొందవలసినటువంటి దానిని పొందాలి ఇంకా విడవలసిన దాన్ని విడవాలి నాలుగోదేంటి నువ్వేం చేయాలి ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం నాలుగు లక్ష్యాలు ఉన్నాయి మనకి ఒకటేమిటి తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోవాలి రెండోది ఏంటి పొందవలసిన దానిని పొందాలి మూడోది ఏమిటి విడవలసిన దాన్ని విడవాలి నాలుగోదేమిటి నాలుగోది పోయి చూడండి ఇప్పుడు చెప్తుంటేనే ఇప్పుడే నాలుగు చెప్పానా పోయినా పోలేదా ఇది బుద్ధి కొన్నటువంటి బలహీనత ఇది నిరూపించడమే నా ఉద్దేశం అర్థమైందండి ఇప్పటికిప్పుడే వింటావు ఇప్పుడు తెలిసినట్టే ఉంటుంది కానీ ఎంతసేపట్లో వదిలేసింది వీరందరం తలకాయ ఉగుతూనే ఉన్నారు నేను చెప్తూనే ఉన్నా తలకాయ ఉన్నారు మళ్ళీ తిరిగి ప్రశ్నించేటప్పటికేమైంది ఒకటి వదిలేసింది అర్థమైందండి ఇలా వదిలేయగా వదిలేయగా వదిలేయగా మిగిలింది అదే మనం పట్టుకెళతాం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం విన్నాము ఎప్పుడైనా ఓ పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేశారా ఇక్కడ వచ్చి ఓ రోజు రెండు రోజుల్లో మనం వింటామండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రకరకాలుగా వింటాం విన్న తర్వాత మనం ఏమి అవగాహన చేసుకున్నామో ఏం తెలుసుకున్నామో ఏం అధ్యయనం చేసామో ఏం పొందామో ఏం అధిగమించామో ఇప్పుడన్నా గుర్తొచ్చిందా నాలుగోది అదే సంగతి అదే ఏదైతే నువ్వు అధిగమించలేకపోతున్నావో ఇక్కడికి రావడం ద్వారా దాన్ని అధిగమించాలి అదే నీతో పట్టుకెళ్ళి మిగిలినవన్నీ కాదు అంటే తెలుసుకో తెలుసుకోవలసింది తెలుసుకోవడం పొందవలసింది పొందడం విడవలసింది విడవటం అధిగమించవలసిన దానిని అధిగమించటం చూసారా సూచన చేస్తే తెలుసుకోవాలన్నాడు ఇప్పుడు ఆయన సీతారామాంజనే ఏం చెప్పాడండి రాముడట కనుసైగ ద్వారా సూచిస్తే ఆంజనేయుడు తెలుసుకున్నట్ట మనము మనం ఎక్కడున్నామండి ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు అంటే ఏమిట బుద్ధి సూక్ష్మత ఎంత బలంగా ఉంటే బుద్ధి ఎంత సునిసితంగా ఉంటే బుద్ధి ఎంత తీక్షణంగా ఉంటే మన లోపల ఈ వేదాంత మార్గం అంత సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు కాబట్టి బ్రహ్మ విద్యను పొందాలి అంటే నీకు బుద్ధి సూక్ష్మత బుద్ధికి సునిశ్చితత్వం బుద్ధికి తీక్షణత్వం బుద్ధి అనే పనిముట్టు సరిగ్గా పని చేస్తేనే నీకు బ్రహ్మజ్ఞానం వీలవుతుంది బుద్ధి అనేటటువంటి పనిముట్టు సరిగ్గా పని చేయకపోతే బ్రహ్మజ్ఞానం పొందడం అసాధ్యం అర్థమైందండి కాబట్టి బుద్ధిని నీ బుద్ధికి ఆ మూడు లక్షణాలు వచ్చేటట్లుగా ఉండేటటువంటి ఆచరణను నీ చేత ఇక్కడ చేయించాలి అర్థమైందండి కాళ్ళు పట్టుకోవడమో చేతులు పట్టుకోవడమో లేకపోతే పూజలు చేయడమో లేకపోతే ఏదైనా కావచ్చు కాక గురు పార్తీ అర్థం సేవించడం కావచ్చు కాక గురు ప్రసాదం తినటం కావచ్చు కాక నువ్వు ఇక్కడ ఈ ఈ రెండు రోజుల్లో చేసే ఏ పనైనా సరే నీకు అది ఏం నేర్పాలి బుద్ధికి సూక్ష్మత్వము సునిశ్చితత్వము తీక్షణత్వం అర్థమైందండి ఏమిటి ఈ మూడు లక్షణాల వల్ల నీకు ప్రయోజనం ఈ మూడు లక్షణాలే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు ఈ మూడు లక్షణాల వల్ల ఒక ప్రయోజనం ఉంది అది ఒకటే ప్రయోజనం ఏమిటి ఆ ప్రయోజనం ఇప్పుడు మనం అందరం ఒక స్థాయిలో ఉన్నాం మనం అందరం ఒక స్థాయిలో ఉన్నాం ఏమిటి ఆ స్థాయి సాధారణంగా అందరం ఎందులో ఉంటాం అద్వైత స్థితిలో ఉంటావా ద్వైత స్థితిలో ఉంటావా సాధారణంగా అందరం ఎందులో ఉంటాం అద్వైత స్థితిలో ఉంటామా ద్వైత స్థితిలో ఉంటావా అద్వైతమా ద్వైతమా మనం అందరం ఇప్పుడు ద్వైత స్థితిలో ఉన్నాం అద్వైత స్థితిలో ఉన్నాం మీరందరూ మాట్లాడటా మిమ్మల్ని మిమ్మల్ని గమనిస్తున్నా మీరు ఎక్కడో ఎక్కడో ఉంటే నేను ఒప్పుకొని నేను ఇందాకే చెప్పే మనమంతా అద్వైతంలోనే ఉన్నావునండి అద్వైతంలోనే ఉండి ఏం చదువుకోకర్లే అద్వైత స్థితిలోనే గనక నువ్వు ఉంటే ఏమీ చదువుకోవక్కర్లే ఏమి నేర్చుకోవక్కర్లే ఏమి పొందక్కర్లే ఏమి విడవక్కర్లే ఏమి అధిగమించక్కర్లే ఇందాక చెప్పిన పనులు అనే ఏ పని నీకు లేదు అర్థమైనా ఇవన్నీ ఎవరికి ద్వైత స్థితిలో ఉంటేనే ఈ పనులన్నీ ఉన్నాయి అర్థమైనా ఎవరైతే ద్వైత స్థితిలో ఉన్నారో వాళ్ళకివి తోస్తాయి ఏమిటి ఫలానాది నేను తెలుసుకోవాలి ఫలానాది నేను పొందాలి ఫలానాది నేను విడవాలి ఫలానాదాన్ని నేను అధిగమించాలి ఇలా ఎవరికైతే బుద్ధిలో తోస్తున్నాయో వాళ్ళు ఎందులో ఉన్నట్టు ద్వైతంలో ఉన్నాడు ఇలా ఎవరికి తోచలేదో వాడు అద్వైతంలో ఉన్నాడు అర్థమైందండి అద్వైతంలో ఉంటేనేమో పూర్ణ జ్ఞానం వాడికి ఏం అవసరం లేదు ద్వైతంలో ఉంటేనేమో పూర్తి అజ్ఞానం అర్థమైందండి ఏమిటి అసలు ఈ ద్వైతం గొడవ అసలు ద్వైతం అంటే ఏమిటండి ఎవరన్నా చెప్తారా అందరూ మా ఊరికే అలవోకగా అనేస్తూ ఉంటారు ద్వైతం ద్వైతం ద్వైతం అంటే ఏమిటి ఏమండి నువ్వు వేరే నేను వేరే అంతేనా ఇంకేమైనా ఉందా అసలు ద్వైతం అంటే ఏమిటి అంటే మన స్థితి గురించి మనకి బాగా తెలియాలన్నమాట తెలిసే కదా ఏం పొందాలో తెలిసేది అంతేనా కాదా ఏం విడవాలో తెలియాలి ఏం పొందాలో తెలియాలి కాబట్టి మనం ఉన్న స్థితి ద్వైతం అని అనుకునేట్లయితే అసలు ద్వైతం అంటే ఏంటి చెప్తారా ఎవరైనా పక్కగా చెప్పాలండి ఏం చెప్పినా ఒకటి గుర్తుపెట్టుకోండి నిర్ణయంగా మాట్లాడడం రావాలి మనమేదో అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు చెప్పుకోవట్లేదు కదా కాసేపు ఆ సినిమా కబరో ఈ సినిమా కబరో ఆ సీరియల్ కబరో ఈ సీరియల్ కబరో మాట్లాడుకోవటంలా మనం వేదాంత విచారణలో ఎవరు మాట్లాడినా ఎలా మాట్లాడాలి నిర్ణయంగా మాట్లాడటానికి రావాలి ఎప్పుడు వస్తుంది నిర్ణయంగా మాట్లాడటం బుద్ధిలో స్థిరత్వం ఉండాలి సూక్ష్మత్వం ఉండాలి సునిశ్చితత్వం ఉండాలి తీక్షణత్వం ఉండాలి వద్దా ఇప్పుడు చూడండి ఇప్పుడు జీవులమేనా కాదా మన అందరం ఏ శరీరం ధరించున్నామండి మనందరం ఏ శరీరాన్ని ధరించున్నాం జీవశరీరాన్ని ధరించున్నాం అవునా కాదా ఇదంతా జీవ శరీరం కాదా జీవశరీరాన్ని ధరించున్నాం జీవులు ఈ భూమి మీదంతా ఎవరున్నారండి ఎనిమిది లక్షల జీవరాశులు ఉన్నాయి ఇదంతా జీవులైనా కాదా జీవులు ఇంకెవరు ఈ సృష్టిలో సృష్టి అంటే ఏమిటి అసలు వేదాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ సృష్టి సృష్టి సృష్టి అని వాడేస్తూ ఉంటాం కదా అసలు సృష్టి అంటే ఏమిటి సృష్టి అంటే ఏమిటి సృష్టి అంటే ఏమిటి ఐదు అంశాలు కలిస్తే సృష్టి నువ్వు ఎన్న లెక్క చెప్పుకో ఐదు విభాగాలు కలిస్తే సృష్టి ఆ ఐదు విభాగాలు ఏమిటి ద్వైతం అని చాలా తక్కువగా మాట్లాడతారండి ఈ ఐదు విభాగాలు ఏమిటో చెప్పేది ద్వైతం ఈ ఐదు విభాగాలు ఏమిటో విడివిడిగా అర్థమయ్యేట్టు చెప్పేది ఏదైతే ఉందో అది ద్వైతం ఈ ఐదు ఒకటే అని చెప్పేది అద్వైతం ఇంతే తేడా ఇక్కడ ఏంటి మధ్య ఒకటే తేడా ఉంది ఈ ఐదు విడివిడిగా ఉన్నాయి అని చెప్తుంది ద్వైతం ఏమిటి ఆయుదు ఎవరైనా ప్రయత్నించండి ఐదే ఉన్నాయి సృష్టి అంతా కలిపితే ఐదే ఏమిటి ఆయుదు పంచభూతాలు ఎవరు చెప్పినా పంచభూతాలే చెప్తారు అంతే కదా ఇంకేమైనా ఆలోచిస్తారేమోనని మీకు ప్రశ్న వదిలేశారు ఇంకేమైనా జీవుడు సృష్టిలో భాగమైనా కాదా ఒప్పుకుంటారా జీవుడు ఒప్పుకుంటారా లేదా ఈశ్వరుడు సృష్టికి ఈశ్వరుడు ఉన్నాడా లేదా ఉన్నాడుగా జీవుడు ఈశ్వరుడు ఇంకా ఇంకా జడం మూడోది జడం ఈ మూడైనా ఇంకేమైనా ఉన్నాయా జీవుడు ఈశ్వరుడు జడం మనలో ఏమైందంటే జీవులు జీవులు వేరువేరే ఒక లక్షణం వచ్చిందండి మనలో ఏమిటది జీవులు జీవులు వేరువేరే రెండవ భేదం వచ్చింది ఏమిటది జీవుడు ఈశ్వరుడు వేరువేరే ఎందుకని ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు ఈశ్వరుడు సత్యలోకంలో ఉన్నాడు అర్థమైందండి జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అమ్మవారు వేరే అయ్యవారు వేరే అర్థమైందండి జీవులు జీవులు వేరే జీవుడు ఈశ్వరుడు వేరే ఈశ్వరుడు జడము వేరే జడం ఉందా సృష్టిలో ఏమిటి జడానికి ఉదాహరణ జడమంటే ఏమిటండి జడమంటే ఏమిటి జడమంటే ఏమిటి మీరేం మాట్లాడకపోతే నేను ముందుకెళ్ళ పోయి నేను మహామండివాడిని ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోండి మీరందరూ ఎంత మండివాళ్ళంటే నేను అంతకంటే జగమండిని మీరు మాట్లాడితేనే నేను పాఠం ముందుకు తీసుకెళ్తాను లేకపోతే తీసుకెళ్ళను నేనేదో ఆయనలాగా పుస్తకం చూసి పాఠం చదివేసి వెళ్ళిపోయి బ్యాచ్ కాదు మంచి అర్థమైందండి జడమంటే ఏమిటి తనంతటా తాను కదలలేనిది కదలు లేనిది కదలలేనిది కాదు తనంతటా తాను కదలలేనిదేదో అది జడం నిర్ణయం రావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు తనంతట తాను ఏది కదలలేదో అది జడం ఈ జడం ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు అంటే నిర్ణయం ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు ఎవరు చూడండి చెప్పాలంటే ఎంత కష్టంగా ఉందో మనకు బాగా తెలుసు ఇప్పుడు తెలియదు ఈశ్వరుడు దేనినైనా కదలచగలిగే సమర్థుడు ఈశ్వరుడు అర్థమేనండి తనంతట తాను కదలలేనిది జడము కదలలేనిటువంటి దాన్ని దేనైనా సరే కదల్చగలిగే సమర్థుడెవడు వాడు ఈశ్వరుడు అర్థమేనండి జీవుడెవరు జీవుడెవరు జీవుడెవరు నిర్ణయంగా తెలియాలి నేను చెప్పేది అది నిర్ణయంగా తెలిసిందా ఇక తారుమారు పాడవు నిర్ణయంగా తెలియలేదు మళ్ళా పొరపాట్లు పడిపోదాం అర్థమైందండి జడమంటే ఏంటి అనంతట తాను కదలలేనిది జడము జడము వేరువేరే మళ్ళా జడంలో కూడా భేగా భాగాలు వృక్షాలు వేరువేరే స్థావర జంగమాదులలో అర్థమైందండి స్థావరములు మళ్ళా వేరువేరే కొండలు వేరే చెట్లు వేరే కాబట్టి అక్కడ వేరు వేరే అన్నప్పుడు ఏమైంది జడము జడము వేరువేరే మళ్ళా జడము ఈశ్వరుడు వేరువేరే జీవులు జీవులు వేరువేరే జీవులు ఈశ్వరుడు వేరువేరే జీవుడు జడము వేరువేరే ఈ సృష్టిలో ఇవన్నిట్లో విడివిడిగా కనపడుతున్నాయో కనబట్టలేదా జీవులు జీవులుగానే కనబడుతున్నారు ఈశ్వరుడు ఈశ్వరుడుగానే కనబడుతున్నాడు జడము జడముగానే కనబడుతుంది జీవులు జీవులు వేరే జడము జడము వేరే జీవులు ఈశ్వరుడు వేరే ఈశ్వరుడు జడము వేరే చూడండి ఎన్ని వేరు వేరు వచ్చేసినాయి ఇవన్నీ వేరు వేరే అనటమే ద్వైతం అర్థమైందండి ఇప్పుడు ద్వైతం అంటే ఏమిటో ద్వైతం అంటే ఏమిటంటే ఈ ఐదు విభాగాలు ఒకదానితో ఒకటి పొంతన లేవు ఒకదానితో ఒకటి కలిసి లేవు ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి ఇవన్నీ ఒకదానితో ఒకటి భేద లక్షణాన్ని కలిగి ఉన్నాయి అభేదంగా లేవు భేద లక్షణాన్ని కలిగి ఉన్నాయి మనం కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఏం చెప్పాం మన ఇంట్లో వాళ్ళంతా ఉన్నారా లేదా ఏదన్నా ఒక మాట తేడా రాగానే ఏమన్నాం ఏం చెప్పాం నువ్వు వేరే నేను వేరే నీ తెలివి వేరే నా తెలివి వేరే నీ లక్ష్యం వేరే నా లక్ష్యం వేరే నీ అనుభవం వేరే నా అనుభవం వేరే అంటున్నావు లేదా రోజువారీ జీవితంలో చూసుకోండి ఇప్పుడు మనం ద్వైతంగా ఉన్నాం అద్వైతంగా మరిందాక అందరూ ఉన్నారు ఏదండి ఏది మన నిత్య జీవితంలో అద్వైతం ఏది ఏంటి ఆశ్రమంలో అద్వైతంలో అద్వైత ఆశ్రమంలో ఉన్నంత మాత్రం మనం అంతా అద్వైతం అయిపోతామా అదేంటి బాగుంది ఇప్పుడు మనం ఎక్కడున్నాం రోజువారు నిజ జీవితంలో ద్వైతం బాగా గుర్తుపెట్టమండి అద్వైతం అండి ఏమిటి ఇప్పుడు ఇక్కడ నా తగాదా ఒకటేనండి ఈ మాటలు అందరికీ వచ్చు కానీ చేయడం రావడం వచ్చిన తగాదా ఇదేనండి ఏమీ లేదు మీ అందరికీ పాఠాలు బాగా వచ్చు నేనేం పాఠం కొత్త చెప్పడానికి అసలు రాలే మీకు వచ్చిన పాఠాలని విమర్శించి విచారణ చేయడానికి వచ్చా అంతవరకే అర్థమైనా అండి నేనే కొత్త పాఠం చెప్పలో నేనేం పుస్తకాలు తేను ఊరికే మానవ జీవితం మీద మనం నిత్య జీవితంలో ఎలా జీవిస్తున్నాం ఆ చదువుకున్న పాఠాన్ని ఏమైనా నిజ జీవితంలోకి తెచ్చామా ఆచరణశీలమై జీవించామా అనుభూతి ప్రమాణానికి వచ్చామా దానివల్ల మనం ఏమైనా నిర్ణయాన్ని పొందామా ఎందుకని ఇలా ఈ ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటాను నేను ఎప్పుడు మనం నిద్రపోతున్నామండి మీరు బోల్డ్ పుస్తకాలు చదివారు చదివిన పుస్తకాలన్నీ మీ నిద్రలో ఏమైనా పనికి వస్తాయా పనికిరావా మీరు నిద్రపోయేటప్పుడు మీరు చదువుకున్న పుస్తకాలన్నీ పనికి పనికి వస్తాయా కళలు వస్తాయి ఆ పుస్తకాల్లో చదువుకున్న మహా అయితే కళలు వస్తాయిట్టండి ఇంకా అంతకుమ దేనికి పనికి అంశాలు మాత్రమే మిమ్మల్ని స్పృశించినటువంటి మీ హృదయాన్ని స్పృశించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే అవి ఏమైనా స్ఫరణకు అవకాశం ఉంది లేకపోతే ఇంకేమీ లేదు మరి గాఢ నిద్రావస్థలు ఏమైనా పనికి వస్తాయా చిన్న నిద్రలోనే పనికి రానివి పెద్ద నిద్రలో ఎలా పనికి మనం ఏదో రోజు పెద్ద నిద్ర పోతామా పోమా గ్యారంటీగా పోతామా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టి మొత్తం మీద ఒక విశేషమైన భ్రాంతి ఉంది ఈ సృష్టి మొత్తం మీద జీవులు అందరికీ ఒక విశేషమైన భ్రాంతి ఉంది ఏమిటది అదిటండి సూటిగా చెప్పాలి అంటే అందరూ పోతారు నేను ఉంటాను ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అండి అందరూ పోయేవాళ్ళేనండి నేను మాత్రం ఉంటాను ఇది జీవుడుకున్నటువంటి పెద్ద భ్రాంతి అర్థమైందండి జీవభావం అంటే వేరే ఇంకేం లేదు ఇదే ద్వైతం ఏం చెప్పింది బాబు జీవుడు అనేవాడు ఇలా పుడుతూనే ఉంటాడు పోతూనే ఉంటాడు వాడెప్పటికీ కూడా ఈశ్వరుని గురించి ఆరాధించవలసిందే భజనలు చేయవలసిందే పూజలు చేయవలసిందే ఈశ్వరుణ్ణి కీర్తించవలసిందే స్థుతించవలసిందే ఈశ్వర దర్శనాన్ని పొందవలసిందే అద్వైతం ఏం చెప్పింది అద్వైతం ఏం చెప్పింది జీవుడు గురించి అద్వైతం ఏం చెప్పింది జీవో బ్రహ్మైవ నాపరహ అద్వైతం ఏం చెప్పిందండి ఫైనల్ స్టేట్మెంట్ జీవో బ్రహ్మైవ నాపరహ జీవుడు బ్రహ్మము ఒక్కటే వేరుగా లేదు ఇదే ఆఖర వాక్యమయ్యా ఇది ఒక్కటే చెప్పిందా ఇంకేమైనా చెప్పిందా ఇది ఒకటే చెప్పిందా ఇది ఒకటే చెప్పాలి అంటే ఇంకా రెండు వాక్యాలను జోడిస్తే గానీ ఇది అవటల బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఆ రెండు స్టేట్మెంట్లని ముందును నిర్ణయంగా గనక తెలుసుకుంటే తప్ప జీవో బ్రహ్మయనాపరహ అవటల ఇప్పుడు అద్వైతం స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన మనం అయిపోయామా అవలే ఎందుకని ఇందాక చూశాగా రోజువారీ జీవితంలో ఎలా ఉంటున్నావు ఇంటి ఇంటికి ఎదురుకుండా కూరగాయలు అమ్మే అబ్బాయి వచ్చాడండి తోటకూర కట్ట ఎంత నడు రూపాయి పావలా నాలుగు కట్టలు ఐదు రూపాయలు అన్నాడు ఏమన్నావు ఐదో కట్ట ఇస్తావా లేదా అన్నావా లేదా ఇప్పుడు నీ లాభం ఎంత రూపాయి అంతేనా కదా దానివల్ల నువ్వేం సంపాదించావు బో కొండంత సంపాదించానండి బాబు ఏమిటి సంతృప్తి అర్థమైనా అండి వాడి దగ్గర నుంచి ఒక్క తోటకూర కట్ట నేను ఎక్కువ ఇవాళ సంపాదించాననే అహం పొందినటువంటి సంతృప్తి అర్థమైనా అండి మరి ఈ సంతృప్తులు మన దగ్గర ఎన్ని ఉన్నాయి వంకాయలు కొన్నావు కిలో వంకాయలు కొంటే ఎన్ని కొసర వేయాలి ఎన్ని కొసరు వేయాలండి అర్థమైనా ఇట్లా మనం ప్రతి పదార్ధాన్ని పొందేటప్పుడు ఆ పదార్థాన్ని పొందుతున్నప్పుడు ఎవరు పొందుతున్నారు నేనేనా కాల ఈ నేను ఒక రకమైన సంతృప్తికి గురవుతున్నాడు ఏ రకమైన సంతృప్తి అది నేను ఇవాళ ఇంత బాగా చేశాను నేను ఇవాళ దీన్ని ఇంత బాగా లాభకరంగా చేశాను దీన్ని నేను దీన్ని ఇవాళ ఇంత విశేషంగా చేశాను అర్థమైందండి బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ అహాన్ని ప్రోద్బలం చేయడానికి ఉపయోగపడతాయి ద్వైత భావన బలపడడానికి ఉపయోగపడతాం అద్వైతం దిశగా అడుగులు వేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు తోటకూరల కట్ట అమ్మేవాడి దగ్గరికి వెళ్ళావు ఇప్పుడు వాడు వస్తా వాస్తవికంగా ఎవరు ఆ కూర అమ్మేవాడు అంతేనా కాదా కానీ వాస్తవికంగా ఎవరు ్రహ్మ నా పరహ నీకు నాకు భేదం లేదయ్యా నువ్వు అట్లా బార్గెయిన్ చేస్తావు నువ్వు బార్గెయిన్ చెయ్యవు అని తెలిస్తే వాడు నీ దగ్గర నుంచి ఎక్కువ లాగేసి నిన్ను మోసం చేసేస్తాడేమో ఇప్పుడేమొచ్చిందండి మోసం అన్న అంశం వచ్చేటప్పటికి మోసం చేసేవాడు మోసపోయేవాడు విడిపోయారా లేదా ద్వైతం వచ్చేసినా లేదా కాబట్టి ప్రతి చర్యలోను ప్రతి చర్యలోను అర్థమైందండి ప్రతి చర్యలోను ప్రతి చర్యలోను ఏమిటి తేడా యాక్షన్ రియాక్షన్ రెండింటిలో మనది యాక్షన్ ప్రతి చర్యలోను ప్రతి చర్యలోను యాక్షన్లోను రియాక్షన్లో కూడా ద్వైతం ఉంటుంది అద్వైతం అంటే ఏమిటి అద్వైతం అంటే ఏమిటి వాడు ఐదు కట్టలు ఇస్తాడని నేను వెళ్ళా నాలుగు కట్టలే ఇచ్చాడు నేను రాశా వాడు ఐదు కట్టలు ఇస్తాడని వెళ్ళాను నాలుగే ఇచ్చాడు నేను రాశా అర్థమైందండి ఆరిచ్చాడు నువ్వు ఐదు అనుకునే వెళ్ళావు వాడు ఎన్నించాడు ఆరిచ్చాడు ఇప్పుడు ఆనందం పెరిగిందో తగ్గిందా ఆనందం పెరిగిందా తగ్గిందా అయ్యో ఆరుస్తురావా కళ్ళు ఒకసారి అర్థమైపోయినాయి చూడండి మన్ని మురిపించాలంటే ఒక్క తోటకూర కట్టచారు మనకి మోక్షం ఎందుకు మన్ని మురిపించాలంటే ఒక్క తోటకూర కట్టచాలండి మనకు మోక్షం అవసరం లేదు ఇది ద్వైతంలో ఉన్న విశేషం అర్థమైందండి ఇదే ద్వైతంలో ఉన్న విశేషం మీరు చీరలు వెళ్తారు మిమ్మల్ని చూసి వాటి ఒక నవ్వు నవ్వి మీకోసం పది రూపాయలు తగ్గిస్తున్నానండి మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా అన్నాడు ఏమైపోయావు ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసావు అర్థమైందండి ఈ నిందాస్తుతులు వీటి ఏమన్నారండి ఈ నిందాస్తులకి పొంగే కుంగే మనలో లక్షణం ఉందట ఏమిటది నిందాస్తుతులకి పొంగే కుంగే పొంగితే కుంగుతో ఖితంగా పొంగటము ఉంది కుంగటమూ ఉంది కాబట్టి అంటే అర్థం ఏమిటి ఈ రెండు రెండుగా ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ తాను అనుభూతి చెందడమే జీవభావము అర్థమైందండి ఏమేం చెప్పాను ఇప్పుడు సుఖం దుఃఖం హర్షం ఆమోదం అర్థమైందండి నిందా స్థుతి ఇని పొగిడాడు తెగిడాడు ఆశ నిరాశ ఇవన్నీ మన నిజ జీవితంలో మనం అనుభవిస్తున్నావా లేదా అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఎవరు జీవుడు అర్థమైందండి జీవుడు జీవుడు జీవుడు ఎవరయ్యా అంటే ఈ అనుభూతులు కలిగిన వాడెవడో వాడు జీవుడు మరి అర్ద్వైతం అంటే ఇప్పుడు అసలు ప్రశ్నకి వచ్చాం అద్వైతం అంటే ఏమిటి అంటే ఇవన్నీ బ్రహ్మమునకున్నవా అర్థమైనా అండి ఇవన్నీ ఏవన్నీ బ్రహ్మానికి ఉన్నాయా నిందాస్థుతులు కానీ ఆశ నిరాశలు కానీ కొంగటం కొంగటం కానీ ఇంకా ఇంకా ఇప్పుడు కొంచెం చూసాం లాభ నష్టాలు కానీ ఇంకా ఇంకా ద్వైతంలో ఇంకా చాలా ఉన్నాయి నువ్వు వేరే నేను వేరే కానీ అంటే భేద బుద్ధి దీనికి కారణం ఏమిటి ఆ భేద ఈ భేద యొక్క ప్రభావం చేత జీవులు జీవులు వేరే అయిపోయారు జీవుడు ఈశ్వరుడు వేరే అయిపోయారు జీవుడు జడము వేరే అయిపోయారు ఈశ్వరుడు జడము వేరైపోయారు జడము జడము వేరైపో ఇలా ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా అన్ని వేర్పాటు వేర్పాటు వేర్పాటు అయిపోయాడు ఈ భేద బుద్ధియే జీవుడు వేరే ఇంకేం లేదు అర్థమైందండి కాబట్టి ఈ భేద బుద్ధిని పోగొట్టుకోవడమే అన్ని సాధనల యొక్క రహస్యం అర్థమైందండి సాధనలన్నీ దేనికి ఎవరైనా సాధనలు చేయాలా చేయకలేదా చేయాలా ఏం సాధనలు చేయాలండి ఏ సాధనలు చేయాలి అర్థమైనా మనం సాధనలు అన్నీ దేనికోసం ఈ భేద బుద్ధి పోగొట్టుకోవడానికే సాధనలు ఏం సాధనలు చేయాలి అంటే ద్వైతం నుంచి అద్వైత స్థితిని సాధించాలి అంటే సాధించాలి బాగా గుర్తుపెట్టుకోండి అంటే తానంతరం అదే ఏం పడిపోదు ఈ అద్వైత సిద్ధి అనేది తనంతట తానుగా ఏది వచ్చి పడదు నువ్వు తప్పక సాధించవలసింది ఎందుకని మనం ఇప్పుడు ఉన్నది ఎందులో ఉన్నావు ద్వైతంలో ఉన్నావు నువ్వేమి సిద్ధింపజేసుకోవాలి అద్వైతాన్ని సిద్ధింపజేసుకోవాలి సిద్ధి దశని పొందాలి అంటే దానికి ముందున్న దశ ఏమిటి సాధన దశ అర్థమైందండి సాధనలు అంటే ఏమిటి అసలు సాధనలు ఎన్ని రకాలు అసలు సాధనలు ఎన్ని రకాలు సాధనలు ఎన్ని రకాలు సాధనలు ఎన్ని రకాలు ఏమిటో అవి పనిముట్లు మనసు ద్వారా వాక్కు ద్వారా కర్మ ద్వారా ఈ మూడు పనిముట్లు ఈ పనిముట్లను ఉపయోగించి సాధనలు చేయాలి ఎన్ని సాధనలు ఉన్నాయి లౌకిక సాధనలు పారమార్థిక సాధనలు సాధనలు ద్విధంబులు ఏమిటవి లౌకిక సాధనలు పారమార్థిక సాధనలు లేదా సకామ్య సాధనలు నిష్కామ సాధనలు ఇవి రెండే రకాలు సాధనలు ఏమిటండవి సకామ్య సాధనలు లేక నిష్కామ సాధనలు ఇదే రెండు రకాలు సకామ్య సాధనలు అయ్యాయి అనుకో అప్పుడు లౌకికం లౌకికం లౌకికం లౌకికం అని అంటుంటారా లేదా లౌకికం అంటే ఏమిటి రండి ఇక్కడ బుద్ధి మీరు పాడండి తీసుకోరా అంటే మనం మంగళహారతిలో ఆ దాన్ని కొంచెం విపులంగా ఆ పాఠ రూపంలో తెలియజేయమంటున్నాను ఇక్కడ చిన్నగా తెలియజేస్తాను మంగళం నిర్వికారికి మంగళమపరోక్ష విహిత మహితాత్మునగు మంగళం నిర్వికారికి మంగళమ పరోక్ష అమరి అమరిచినుపూర్తికి మంగళం మంగళం నిర్వికా మంగళమపరోక్షత మహిాత్మన భేదబుద్ధి విరహి ేచక భన్న పూరకొంభకాక్య వివాద జాంతర్లక్ష్య హిమకరవహిని సూర్య చి బ్రహ్మాదిదే పరాడవేద్యునకుమం వేదబుద్ధి విరహిత రేచకూరకంభకాక్య వివాద జాతల్లమకరీ సూర్యసు బ్రహ్మాదిదేనకు పరా పరుణ వేక్షునకు మంగళం మంగళహారతిలో ఉన్నటువంటి విషయం విన్నారండి ఇప్పుడు మీరు ఆ విషయమే మీ కింద నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అర్థమైందండి ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాము చర్చ భేద బుద్ధి కలిగినటువంటి వాడు జీవుడు వీడు ద్వైత భావంతో ఉన్నాడు వీడి ద్వైత భావానికి కారణం ఏమిటి అంటే జీవుడు వేరే ఈశ్వరుడు వేరే ఈశ్వరుడు వేరే జడము వేరే జీవులు జీవులు వేరే జీవు ఈశ్వరుడు జడము వేరే జడము జడము వేరే ఇన్ని భేదభావముల మధ్యలో మనం జీవులుగా ఉన్నాం అటువంటి దానికి ఉదాహరణ కూడా చెప్పే ఏం చెప్పా తోటకూరమేవా అని చెప్పే ఒక తోటకూర కట్టతో మనకు మోక్షం వచ్చినంత ఆనందం కలుగుతుంది ఇప్పుడు మనకి మోక్షమే కావాలి అనేటటువంటి ఆసక్తి కలిగిందా అది కలిగితే గాని నువ్వు గురువుని పట్టుకోలేవు అర్థమైనా అండి మహితాత్ముడైనటువంటి గురువుని నువ్వు పట్టుకోవాలి అంటే ఇందాక చెప్పిన లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి ఇప్పుడు చదివి వినిపించారే పాట ఆ పాటలో ఉన్న లక్షణాలన్నీ గురువు ఆ లక్షణాలు ఉన్నటువంటి గురువుని నువ్వు పట్టుకోవాలి పట్టుకోవాలి అంటే నువ్వేమై ఉండాలి ముక్షువై ఉండాలి తీవ్రమోక్ష అయితే తప్ప నువ్వు గురువును సరిగా వెతికి పట్టుకోలేవు అందరూ గురువులేనా అందరూ గురువులేనా కాదా అవునందా కాదంటే ఓ సమస్య అవునంటే ఓ సమస్య అంతేనా కాదు గురువు నింద చేయరాదు కాబట్టి నీకు తగిన గురువుని వెతుకు బాగా గుర్తుపెట్టుకోండి గురువులు ఎలా ఉన్నారో నీకు అనవసరం నువ్వేమన్నా ఆయన్ని ముక్తి చెందించేవాడివా నీకేం దాంతో పనిలే నువ్వెందుకు వచ్చావు నా ముక్తి కోసం వచ్చానండి బాబు నేను అంతేనా కాదా కాబట్టి నువ్వేం చేయాలట తగుపాటి గురువు నీకు సరిపోయేటటువంటి గురువుని నువ్వు వెతకాలి ఈ సరిపోవడం అంటే అర్థం ఏమిటండి నీకు సరిపోయే గురువు అంటే ఏమిటి అంటే ఏమిటి అంటే నీలాగానే ద్వైతంలోనే ఉంటే సరిపోతుందా ఆయన నీలాగానే ద్వైతంలోనే ఉన్నాడు అనుకోండి ఆయనే పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతావు జోగి జోగి రాసుకుంటే బుడిద రాలతుంది ఆ ద్వైతమే మిగులుతుంది అర్థమైందండి కాబట్టి సరిపోయినటువంటి అంటే అర్థం ఏమిటంటే సత్త కోటి మహా మంత్రాలు ఉన్నాయి ఏడు కోట్లు ఉన్నాయట మహామంత్రాలు ఇవన్నీ సిద్ధిని కలిగించేవే కానీ ఇందులో నీకే సరిపోతుంది నువ్వు ఎంపిక చేసుకోవాలా గురువుగారు ఎంపిక చేయాలా ఏ మంత్రాన్ని ఉపదేశిస్తే నువ్వు ఏ మంత్రాన్ని ఉపాసిస్తే ఏ పద్ధతిలోనూ ఉపాసిస్తే నీకున్నటువంటి సమస్యలని నువ్వు అధిగమించగలుగుతావు అని ఒక్కొక్కరిని విడివిడిగా చూడగలిగి తన యొక్క విజ్ఞానాన్ని వినియోగించి వివేకాన్ని వినియోగించి సిద్ధిదశలో తాను పొందినటువంటి సమర్థతని వినియోగించి చిక్తిని వినియోగించి గురువుగారు ఏ శక్తిని వినియోగించాలండి చిశక్తిని స్వాధీనపరుచుకున్న వాడై ఉండాలి గురువు ఆ చిక్తిని గనకను ఆయన వినియోగించి నీ లోపల ఉన్నటువంటి అంటే నీ లోపలంటే నీ అంతఃకరణాన్ని పట్టుకుని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి నీ అంతఃకరణాన్ని పట్టుకుని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులని సూక్ష్మంగా పరిష్కరించగలిగేటటువంటి నైపుణ్యము సమర్థత కలిగిన వాడై నీ సాధనలు వీటికి సరిపోయినవై ఉండేటట్లుగా నిన్ను తీర్చిదిద్దగలిగేటటువంటి వాడు సరి అయిన గురువు ఏమంటే ఈ గోలంతా నాకెలా తెలుస్తుందండి తెలియాల వద్దా తెలియాల వద్దా ఎందుకు తెలియాలి నేనేం అధిగమించాలో నాకు తెలియాల వద్దా నేనేం విడవాలో నాకు తెలియాలి వద్దా నేనేం పొందాలో తెలియాలి వద్దా అదే ఇందాక చెప్పింది నాలుగు లక్షణాలు చెప్పుకున్నావు ఏం తెలుసుకోవాలి ఏం పొందాలి ఏం విడవాలి ఏం అధిగమించాలి అర్థమైందండి ఈ నాలుగు నీకు స్పష్టంగా తెలియాలి ఈ నాలుగుటికి సహకరించేటటువంటి నువ్వు అధిగమించడానికి సహాయపడేటటువంటి సమర్థుడైనటువంటి అనుభవ జ్ఞానం ఉన్నటువంటి గురువుని వెతికి పట్టాలి అలాంటి గురువుని కనుక నువ్వు కలవగలిగావు అనుకోని జీవితంలో యాభై శాతం పని అయిపోయినట్టే వంద శాతం కాదు ఎంత అయింది యాభై శాతం పని అయినట్టే ఎందుకనిట వివాదజా ఏమన్నారంట అక్కడ అంతర్లక్ష్యం వివాద జాంతర్లక్ష్యం గురు అనేవాడు ఎప్పుడు కూడా నిన్ను ఎందులో ప్రవేశపెట్టాలట అంతర్లక్ష్యంలో ప్రవేశపెట్టాలి అంటే అసలు ఎన్ని లక్ష్యాలున్నాయండి ఎన్ని లక్ష్యాలున్నాయి అదిటండి మూడు బాహ్య లక్ష్యము మధ్య లక్ష్యము అంతర్లక్ష్యము మూడు లక్ష్యాలున్నాయి ఈ మూడు లక్ష్యాల్లో ఉత్తమ లక్ష్యం ఏది అంతర్లక్ష్యం ఈ అంతర్లక్ష్యంలో నిన్ను ప్రవేశపెట్టగలిగేటటువంటి వాడు సమర్థుడైనటువంటి గురువు అర్థమైందండి ఆయన కొన్ని స్థితులను అధిగమించి ఉన్నాడట ఆ స్థితులను అధిగమించినటువంటి వాడు ఏవైతే ఉన్నాడో ఆ స్థితులను అధిగమించాలి అంటే ఏం చేయాలట ఆయనను గమనిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయట ఏమిట అది మనం అందరం గాలి తీసుకుని విడిచిపెడుతున్నావా లేదా గాలి తీసుకుని విడిచిపెడుతున్నావా అలా విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా గాలి తీసుకుని విడిచిపెట్టిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అందరూ విడిచిపెట్టాల్సిందేనా తీసుకుని విడిచిపెట్టడం కాకుండా ఇంకేమైనా చేయవచ్చా చేస్తున్నావా ఏమైనా అసలు మనం తీసుకుని విడవకుండా మూడోది ఏమన్నా చేస్తున్నావా అంటే ఏమిటి తీసుకుని ఆపుకోవాలి ఆపుకున్న తర్వాత వదలాలి మళ్ళీ ఆపుకోవాలి మళ్ళీ తీసుకోవాలి ఇది అసలు జరగవలసిన పద్ధతి కానీ మనం ఏం చేస్తున్నాం తీసుకోవడం వాళ్ళంటున్నాం తీసుకోవడం వాళ్ళంటాం ఏకశాసా దేకశాసా ఏకశాసాదేక శాస ఇంకా వీడేం పనికి వస్తాడు వీడు పనికిరాడు అంతర్లక్ష్యంలో ప్రవేశించాలంటే వీడు పనికిరాడు కాబట్టి మొదటి సాధన ఏమిటి అంతర్లక్ష్యంలో ప్రవేశించడానికి అధికారిత్వాన్ని పొందాలి అధికారిత్వంలో మొట్టమడిది ఏమిటి తీసుకోవాలి ఆపాలి పెడవాలి ఆపాలి మళ్ళీ తీసుకోవాలి ఇలా ఇలా రెండు ఆపడాలు ఉన్నాయి మధ్యలో అర్థమైలా ఇలా జరగాలి ఎలా జరగాలంటే ఎంత ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు ఆపాలి ఎంతసేపు ఆపావో అంతసేపు విడవాలి ఎంతసేపు విడిచావో అంతసేపు మళ్ళీ ఆపాలి మళ్ళీ అంతసేపు తీసుకోవాలి ఇలా చేయాలట ఇది కష్టతరమైన విద్యనండి ఇప్పుడు ఇక్కడ వినే వాళ్ళలో అభిప్రాయం కావాలన్నారు ఇదేమైనా కష్టతరమైన విద్యేనా ఏమండి మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో చాలా కష్టతరమైన పనులు చేశారు చేశారా చేయలేదా చాలా కష్టాలు చేశారా లేదా కానీ ఈ పని నువ్వు చేయలేదు ఈ పని చేయాలా వద్దా ఇదే మొదటి పని మిగిలిన పనులన్నీ తర్వాత రోజు ఉదయం లేవగానే లేస్తూనే మొదటి పని ఈ పని చేయాలి ఎందుకు చేయాలి మళ్ళా నిద్రపోయే వరకు ఇలాగే చేయాలి కాబట్టి మళ్ళా నిద్రపోయే వరకు ఇలాగే చెయ్యాలి కాబట్టి సాధన ఏం చెయ్యాలండి మొదటి సాధన ఇదే ఏమిటది నేనేమంటారంటే సమ ప్రాణాయామం నేనేమంటారండి సమ ప్రాణాయామం దీంట్లో నువ్వేం కష్టాలు పడే పనిలే అటుది చేసే పనిలే ఇటు దడు చేసే పనిలే ఒకటి నుంచి పది అంకెలు లెక్కకో దీనికి వృద్ధాప్యం అడ్డం వస్తుందా చాలా మంది ఏదైనా సాధన చెప్పగానేమంటారండి అబ్బో నాకు ఎనభై ఏళ్ళు వచ్చేసేయండి ఇంక ఇప్పుడు ఏం చేస్తానండి మరి ఇప్పుడు ఈ గాలి తీసుకునే పని ఎప్పటిదాకా చేస్తావు ఎప్పటిదాకా చేస్తావు పోయేదాకా చేస్తావు ఆఖరి పని ఇదే మొదటి పనేది ఇదే ఆఖరం అనేది ఇదే కానీ దీని మీద ఏమైనా దృష్టి పెట్టామా పెట్టలే ఇది బహిర్లక్ష్యమా అంతర్లక్ష్యమా ఇప్పుడు మిమ్మల్ని ఎటువైపు తిప్పుతున్నావు బహిర్లక్ష్యం అంటే బయటికి పోవడం అంతర్లక్ష్యం అంటే లోపలికి రావడం ఇప్పుడు నీ ప్రాణాలను గమనిస్తూ సరిగ్గా తిప్పావనుకోండి నీ లోపలికి వెళ్తావా నీ బయటకు వస్తావా ఎలా దీన్ని గమనించే పనిలో మనసు పడినప్పుడు నీ ఎదురుకుండా ఒక మామిడికాయ ఉంది దృష్టి మామిడికాయ మీద పడిందా శ్వాస మీద పెట్టి పెట్టావా ఇప్పుడు మామిడికాయ మీద పెడితే ఏమైంది ఇది పోయింది మామిడికాయ మీద పెడితే ఏది పోయింది ఇది పోయింది ఇది పోయి ఏమొచ్చింది అర్థమైందండి ఇప్పుడు సాధన మీద దృష్టి పెట్టి ఉంచినప్పుడు ప్రపంచం లేదా ఉంది కానీ ఆ ప్రపంచం మీద నీకు దృష్టి లేదు సాధన మీదే దృష్టి ఉంది అర్థమైందండి కాబట్టి మొదటి సాధన ప్రతి ఒక్కరూ దీనికి వయోభేదంతో పని లేకుండా ప్రతి ఒక్కరూ ఆఖరి శ్వాస వరకు చేయవచ్చు ఈ సాధన ఏమిటది సమ ప్రాణాయామం అందరు చేస్తారా ఏదో మీరు చెప్తున్నారు మీ కంటసోషేనండి అంటారా ఈ ప్రాథమికమైనటువంటి సాధన కనుక నువ్వు చేయకపోయినట్లయితే నువ్వు ఎప్పటికీ ఎప్పటికీ అంటే ఎప్పటికీ నీ ఇష్టం ఎక్కడ దాకా పెట్టుకో ఎప్పటికీ బహిర్ముఖంగానే ఉంటావు నువ్వు ఎప్పటికీ అంతర్ముఖానికి రావు అర్థమైందండి కాబట్టి ఇందులోకి ప్రవేశించడం ద్వారా నువ్వు ప్రపంచం నుంచి ఒక అడుగు వెనక్కి వేస్తున్నావు విషయాల నుంచి ఒక అడుగు వెనక్కి వేస్తున్నావు ఇంతకీ మామిడికాయ తింటే బాగుంటుందా బాగోదా రాబోయేవే మామిడికాయలు తింటే బాగుంటాయా బాగుంటాయా ఎందువల్ల అసలు ఏదైనా బాగుంటుందని అనిపిస్తోంది ఎందువల్ల అసలు ఏదైనా బాగుంటుందనిపిస్తుంది మీరెవరు మాట్లాడటాలి మళ్ళా మళ్ళీ సైలెంట్ అయిపోయారు మీకు బాగా వినడమే వచ్చిందండి కానీ విన్నది మాత్రం వెంటనే వదిలేయడం కూడా వచ్చిందండి బాగా వినడం వస్తే అది ఉండాలి లోపల వదిలేయకూడదు నేను మిమ్మల్ని గమనిస్తున్నా మీ కళ్ళల్లో ఎక్కడా మెరుపులు కనపడాలే కళ్ళల్లో మెరుపులు కనపడడం లేదంటే అది బుర్రలోంచి బయటికి పోతుంది నిలబడాలే అర్థమవుతుందండి బాగా అర్థం కావాలి అవగాహన లేకుండా మీరు ఇంటికి వెళితే ఏం నేర్చుకొచ్చావని మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఏవీ లేదు పాద నమస్కారాలు పెట్టవచ్చు అని అంటావు అంతే చేతనైతే ఒకప్పుడు మట్టి పట్టుకెళ్ళగలితే గుప్పటి మట్టి పట్టుకెళ్ళవచ్చు దానివల్ల ఏం ప్రయోజనం లేదు నువ్వే నీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే అవగాహనతోనే బాగు చేసుకోగలుగుతావు ఇది చాలా ముఖ్యం నువ్వు ఇంటికి వెళ్ళేది మీ ఇంట్లో వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు కదా నువ్వేం నేర్చుకొచ్చావని మీ మానవడో మని అడిగితే ఏమన్నా మనం వాడికి చెప్పి వాడిని ఉద్ధరించగలిగే సమర్థత మనలో ఉండాలి అదే విషయాలలో జీవించడమే కనుక నువ్వు చెప్తే వాడికి నీకు దేడా ఏమైంది ఏం ప్రయోజనములు అర్థమైందండి కాబట్టి బాహ్యంలో ఉన్నటువంటి విషయాల నుంచి విరమించాలి అంతరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరాలి నేను నేను నేనబడేటటువంటి ఏ నేనుందో ఆ నేను మేను కంటే భిన్నంగా ఉంది ఆ నేను మేను కంటే భిన్నంగా ఉంది మేను వేరే నేను వేరే ఏమంటే మనం కూడా ద్వైతమే మాట్లాడుతున్నట్టున్నాం ఇందాకేమన్నా అండి నేను వేరే నువ్వు వేరే ఇందాకేమన్నా ద్వైతంలో నువ్వు వేరే నేను వేరే ఇప్పుడేమన్నావు మేను వేరే నేను వేరే ఇది కూడా ఒక రంగం ద్వైతమే అద్వైతం అంటానికి వీల్లేదు అర్థం అవుతుందండి ఎందుకు ఈ మాట్లాడుతున్నావు నిర్వికారిత్వాన్ని పొందటానికి మొదటి వికారం ఏమిటో చెప్పగలరా మనం మేను మేనే మొదటి వికారం అర్థమేనండి మట్టి మట్టిగానే ఉంది కొండ తయారయ్యేపప్పటికి మట్టి కొండ ఆకారానికి వచ్చింది మొదటి వికారం ఏమిటి కొండ అర్థమైందండి కొండలో నీళ్లు పోసాం ఏమైంది అప్పుడు అది నీటి కొండ అయింది అదే కొండలో కళ్ళు పోసాం అప్పుడు ఏమైంది కళ్ళు కొండ అయింది అదే కొండలో నెయ్యి పోసాం కొండ ఏమైనా మారిందా కొండని ఉపయోగించిన తీరు మారి అర్థమైందండి దోషం కొండదా ఉపయోగించినవాడిదా అంతేనా కదా దో మళ్ళా చాడుతున్నా దోషం కుండదా ఉపయోగించినవాడుదా ఇప్పుడు దోషం అని ఎవరికేస్తున్నాం నేను కేస్తున్నా నేను కేస్తున్నా దోషం అసలు ఎవరిది శరీరం దా నీదా శరీరందా శరీరం కుండ కదా మొదటి వికారం ఏమిటండి కుండ శరీరం అర్థమైందా కొండ తప్పేమైనా ఉందా కొండలో నీళ్లు పోస్తే నీటి కొండలో పాలు పోస్తే పాల కొండ కొండలో కళ్ళు పోస్తే కొండదేమైనా దోషం ఉందా ఎవరి దోషం నేను అర్థమైనా శరీరం జీవుడు కాదు బాగా గుర్తుపెట్టుకోండి శరీరం జీవుడు కాదు మేను వేరే నేను వేరే అని మొదట నీకు ఎందుకు తెలియాలయ్యా అంటే నేననేవాడు జీవుడు ఇప్పటి వరకు జీవుడు జీవుడు జీవుడు అంటే ఎవరంటున్నావు శరీరం నేను వాడు జీవుడు అనే మెలిక పెట్టేవా శరీరం నేననే జీవుడు ఎందుకు అయ్యాడు వాడు అంటే ఈ శరీరాన్ని సత్వగుణంతోటో రజోగుణంతోటో తమోగుణంతోటో వినియోగిస్తున్నాడు ఈ మూడు గుణాలతో వినియోగించేటప్పటికి వికారిత్వాన్ని పొందాడు పొందినవాడు ఏమయ్యాడు జీవుడయ్యాడు ఈ నేనే ఇప్పుడు ఈ లోపల ఏ నేనుందో ఆ ఈ మేనుని మూడు గుణాలతో కూడుకొని వాడాడు వాడేటప్పటికేమయ్యాడు వికారిత్వాన్ని పొంది జీవుడయ్యాడు దీంట్లోంచి వెనక్కి తీసుకున్నాం గుణధర్మాలలో వెనక్కి తీసుకున్నాం అప్పుడేమైంది మనకు లక్షణం వచ్చింది నిర్వికారత్వం దాని పేరేమిటండి నిర్వికారత్వం ఆ నిర్వికారత్వం అనేది అంతర్లక్ష్యంలో మొట్టమొదటిది అంతర్లక్ష్యంలో నేనున్నాను అని ఎవరైనా చెప్పాలి అంటే వాడికి ఒక మొదటి సాధన చెప్పా ఏమిటా సాధన సమ సాధనేమో సమ లక్షణం ఏమిటి నిర్వికారత్వం నిర్వికారత్వం అంటే ఏమిటి మనస్సుని మూడు గుణాలలోకి లొంగకుండా చేసినట్లయితే నీకు వికారత్వం ఉండదు మనస్సునేమో మూడు గుణాల్లో లొంగకుండా చేయాలి సాధనేమో సమ ప్రాణాయామంలో ఉంచాలి నేను వేరే నేను వేరే అనే విభజన రావాలి ఈ నేను ఇప్పుడు అంతర్లక్ష్యం వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ నేను కో పేరుంది వాడి పేరేమిటి నిర్వికారి ఎందుకనిడా వాడికి ఆ వికారములన్నీ మూడు గుణాల వల్లే కలిగినాయి ఆ వికారములన్నీ శరీర భావం కలిగినాయి ఆ వికారములన్నీ ద్వంద్వానుభవం కోసం బహిర్ముఖంగా బయటకు పరుగట్టడం వల్ల కలిగినాయి వీటన్నింటినీ ఏం చేసాం ఇప్పుడు ఒక సాధనతో కట్టేశాం ఒక విచారణతో కట్టేశాం ఒక అంతర్లక్ష్యంలో స్థిరమైనటువంటి నిర్ణయాన్ని పొందడం ద్వారా కట్టేసి కాబట్టి ఇతనెవరు నిర్వికారి నిర్వికారం అయితే సరిపోయిందా చాలా ఇక్కడికి నేనికి ఇంకేమైనా కావాలా అంటే అద్వైతం అంటే ఏమిటి అని ఇంటైందాక అడిగా అడిగితే ఆయన పాట పాటి వినిపించారు అదే అద్వైతం అందులో చెప్పినవన్నీ అద్వైతమే అర్థమైందండి ఇప్పుడు జీవుడు ఎలా ఉన్నాడు సమయం ఎంత ఉందండి అంటే ఐదు అయింది నేను మాట్లాడుతూ పోతే నాకు సమయం జరుగుతుంది ఏమండి రెండవ లక్షణం అపరోక్షం రెండవ లక్షణం ఏమిటండి అపరోక్షం అంతర్లక్ష్యంలో రెండవ లక్షణం అపరోక్షం అపరోక్షం అంటే ఏమిటి ఇప్పుడు మీరు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారా లేదా ఏమండి మీరందరూ నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారా లేదా ప్రత్యక్షమేనా అందులో డౌట్ ఉందా మనిషిని ఇక్కడ కనబడటలేదండి వాయిస్ మాత్రమే వినపడుతుంది అప్పుడేమైంది పరోక్షం మనిషి ఇక్కడ లేడు మాటలు మాత్రం వినపడుతున్నాయి మన కళ కళలో అందరూ వచ్చిపోతుంటారా లేదా ప్రత్యక్షమా పరోక్షమా ప్రత్యక్షమా పరోక్షమా కళలో ప్రత్యక్షం కళలో ప్రత్యక్షం ఇళ్ళలో పరోక్షం అంటే స్థితి భేదాన్ని బట్టి ప్రత్యక్ష పరోక్షాలుగా ఏర్పడుతున్నాయి అర్థమైందా గాఢ నిద్రావస్థలో ఉన్నాం అప్పుడు ఈ ప్రపంచం ఏమైంది గాఢ నిద్రావస్థలో ఉన్నాం ఈ ప్రపంచం ఏమైంది ఏమైంది ఈ ప్రపంచం ఉందా లేదా గాఢ నిద్రావస్థలో ఈ ప్రపంచం ఉందా లేదా లేదా ఉందా ఉందో లేదో నాకు తెలీదు నిజానికి సత్యం ఏమిటంటే उदो लेदो ना अंतने स्थित ना मेको नाईना नी गाढ़्रावस्था उन्व्या एमजाओ निद्रवस्थ प्रत्यक्षमा परोक्षमा प्रत्यक्षमा परोक्षमा నువ్వు మేలుకునేటప్పటికీ నిద్ర కాస్త ఏమైంది పరోక్షమైపోయింది అదే గాఢ నిద్రావస్థను అనుభవిస్తున్నప్పుడు ఏమైంది ప్రత్యక్షమే అంటే ఏ అనుభవానికి ఆ అనుభవం ఎలా కనబడుతుందంటే ప్రత్యక్షంగానే కనబడుతుంది కానీ దాంట్లో నుంచి మరో దాంట్లోకి మారితే ఏమయ్యావు ఇది పరోక్షమైపోయింది ఇప్పుడు మనందరికీ బాల్యం ఉందా లేదా మనందరికీ బాల్యం ఉందా లేదా ఏమండి ఎవరు మాట్లాడలేదండి ఇందాకే చెప్పే మీరు సైలెంట్గా ఉంటే నేను విరమించేస్తానని మీ అందరికీ బాల్యం ఉందా లేదా బాల్యం ఉందా లేదా బాల్యం ఉందా లేదా ఎలా ఉంది ప్రత్యక్షమా పరోక్షమా అపరోక్షమా ప్రత్యక్షమా పరోక్షమా అపరోక్షమా మీరందరూ బాల్యాన్ని అధిగమించలేదా బాల్యాన్ని అధిగమించారా లేదా అధిగమిస్తే అపరోక్షం అధిగమిస్తే అపరోక్షం అనుభవిస్తూ ఉంటే ప్రత్యక్షం అర్థమైందండి ఈ అనుభవిస్తున్న స్థితికి ఆ అధిగమించే స్థితికి మధ్యలో ఉన్నావు అప్పుడు పరోక్షం అంటే డైరెక్ట్గా లేవు ఇండైరెక్ట్గా ఉన్నా అప్పుడేమైంది పరోక్షం కాబట్టి నేను పరోక్షంగా సహకరించానండి మీ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడానికి మీరు ప్రత్యక్షంగా పనిచేశారా పరోక్షంగా పనిచేశారా మీ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడానికి ప్రత్యక్షంగా సహకరించారా పరోక్షంగా సహకరించారా మీ పిల్లల్ని పెంచటంలో మీరు ప్రత్యక్షంగా ఉన్నారా పరోక్షంగా ఉన్నారా పోని ఇంకో డైరెక్ట్ ప్రశ్న మీ పిల్లల్ని కనడంలో మీరు ప్రత్యక్షంగా ఉన్నారా పరోక్షంగా తేల్చాలంటే చిక్కుప్రెస్ లాగా ఉందా అధిగమిస్తే అపరోక్షం ఇప్పుడు లేరు కదండి అక్కడ ఓ కంగారు పెడిపోతారు ఎందుకు ఎప్పుడో కానం అవునా కదా అక్కడ కూడా పరోక్షమే నీ పని నిమిత్తం మాత్రం అర్థమైందండి ఎక్కడెక్కడైతే నీ పని నిమిత్తం మాత్రమో అక్కడక్కడ నువ్వు పరోక్షం అర్థమైందండి ఎక్కడెక్కడ అయితే ఆ నిమిత్తం మాత్రాన్ని కూడా దాటావో అక్కడ అపరోక్షం అర్థమైందండి మీ ముని మనవడు మనవణ్ణి పెంచడంలో మీరు ప్రత్యక్షమా పరోక్షమా అపరోక్షమా మీ ముని మనవణ్ణి మనవణ్ణి పెంచడంలో ప్రత్యక్షమా పరోక్షమా అపరోక్షమా వాడిని చూడకుండా నేను ఉండలేనండి అప్పుడేమైంది ప్రత్యక్షం బాగా గుర్తుపెట్టుకోండి ప్రత్యక్షమంతా జీవుడే కానీ దైవాన్ని చూడాలి చూడాలి అని అనుకుంటున్నావా లేదా ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలనే కదా మానవుడు ప్రయత్నం అంతా భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలనే కదా మానవుడు ప్రయత్నం అంతా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనే కదా మానవుడి ప్రయత్నం అంతా అది లేకపోతే మనమంతా ఇక్కడ వస్తామా ఆ ఇచ్చ లేకపోతే ఇక్కడికి వస్తా ఏం చేసైనా సరే ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అనేటటువంటి నిర్ణయం కలిగిన వాళ్ళు మాత్రమే సాధనలలోకి వస్తున్నాడు లేకపోతే రాడు అయితే ఎవరైతే ఈ సాధనలలోకి వచ్చారో వాళ్ళకి అనుభూతులు కలుగుతున్నాయా కలగటం లేదా ఏమండి సాధన చేస్తే అనుభూతి కలుగుతున్నా ఆ అనుభూతి త్రివిధంబులు సాధకుడికి సాధన వలన కలిగేటటువంటి అనుభూతి త్రివిధంబులు ప్రత్యక్షము పరోక్షము అపరోక్షము సాధన చేత సరాసరిగా నువ్వు పొందావు ప్రత్యక్షం ఈశ్వరానుగ్రహం చేత పొందావు పరోక్షం నీవే ఈశ్వరుడు అయ్యావు అపరోక్షం ఆ భేదం ఎట్లా అర్పణయింది కేవలం సాధన అనే పరిమితి వరకే ఉన్నావు అప్పుడు ప్రత్యక్షానుభూతిని అనుభవిస్తూ ఉంటావు ఈశ్వరానుగ్రహం తోడైంది అప్పుడు పరోక్షం కూడా తోడైంది ఈ రెండూ కలిసి నువ్వు జీవభ్రాంతిని అధిగమించావు అప్పుడేమైంది अपरोक्ष जीवड़ की ईश्वर की भेदमे अद्वैत सिद्धांतमंत यह अपरोक्ष दादने आधार पड़ उ द्वैतमंत प्रत्यक्ष आधार अर्थम आकली प्रत्यक्षमा परोक्षमा।, परोक्षमा आकली प्रत्यक्षमा अपरोक्षमा అపరోక్షం అంటానికి సరిపోవట్లేదుగా ఎందుకని అనుభవిస్తున్నావుగా ఇంతకుముందేగా శుభ్రంగా తినేసాం అవునా కదా ఇంకా కాసేపు మళ్ళా బాబురావు గారు నా టైం అయిపోయిందండి అంటే కాబట్టి ఆకలి ప్రత్యక్షం అన్నం తిన్నావు సంతృప్తి సంతృప్తి సంతృప్తి ప్రత్యక్షమా పరోక్షమా ప్రత్యక్షమా పరోక్షమా నో తిన్నావా లేదా తింటాం సాధనే కదండి సాధన ద్వారా కలిగేది ఏం చెప్పాను ప్రత్యక్షం సంతృప్తి కూడా ప్రత్యక్షమే తిన్న ఆహారం జీర్ణమై శక్తి కలిగింది ఇప్పుడేమైంది శక్తిని ఎలా చూడగలుగుతావు శక్తిని చూడలేవు వినియోగించవు వినియోగించినప్పుడు సమర్థతగా వచ్చింది బయటికి అప్పుడేమైంది పరోక్షం శక్తి ఎప్పుడు పరోక్షం అనుభూతి ఎప్పుడు ప్రత్యక్షం దాని నుంచి వచ్చిన సమర్థతా శక్తి అనేవి పరోక్షం ఆ శక్తి వల్ల నీకు జ్ఞానం కలిగింది జ్ఞానం అపరోక్షం బాగా గుర్తుపెట్టుకోండి జ్ఞానం అనేది ఎప్పుడు ఏమిటి మనకు జ్ఞానం ఏమిటి మనకు జ్ఞానం అన్నం తింటే శక్తి వస్తుంది మనకు జ్ఞానం కలిగింది ఏమిటది అన్నం తింటే అది కూడా అపరోక్షమే కాబట్టి జ్ఞాన భాగం ఎప్పుడైనా సరే అది కర్మలో కానీ భక్తిలో కానీ యోగంలో కానీ సాధన దేనికి సంబంధించినైనా కావచ్చు కర్మ మార్గానికి సంబంధించినవి కావచ్చు భక్తి మార్గానికి సంబంధించినవి కావచ్చు యోగ మార్గానికి సంబంధించినవి కావచ్చు ఏ సాధన సరే ఆ సాధనా ఫలమైనటువంటి జ్ఞానం ఎప్పుడూ అపరోక్షమే ఈ అపరోక్షం అనేటటువంటి స్థితికి నువ్వు ఎప్పుడైతే సాధనలో చేరావు నువ్వు అంతర్లక్ష్యంలో రెండో మెట్టెకెవు అంతర్లక్ష్యం అనే దాంట్లో రెండో మెటెకెవు మొదటి మెంటేమిటి నిర్వికారం రెండో మెంటేమిటి అపరోక్షం మూడవది ఏమిటి విహిత మహితాత్మకున్ మూడవది ఏంటండి విహిత మహితాత్మ ఇప్పుడు నీకు స్థితి వచ్చిందట అపరోక్ష స్థితి వల్ల ఏమిటది మహత్తుని తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం దీనివల్ల ఈ అపరోక్షానుభూతి వల్ల నీకు ఒక సమర్థత కలిగింది ఏమిటది మహత్తుని తెలుసుకోగలిగేటటువంటి శక్తి కలిగింది అందువల్ల నీవు అప్పుడు మహితాత్మడు వయం అప్పటివరకు ఉన్న నేను కాస్త ఏమైపోయింది ఇప్పుడు మహితాత్మ అంటే మహత్వను తెలుసుకోగలిగినటువంటి ఆత్మస్వరూపం అయింది మరి ఇప్పటివరకు ఉన్నటువంటి నేనెవరు ఈ అపరోక్షానుభూతిని పొందే వరకు ఉన్న నేను ఎవరైతే ఉన్నాడో వాడు జీవుడు ఒకసారి అపరోక్షానుభూతిని పొందగానే వాడికి ఆత్మసాక్షాత్కార జ్ఞానం వలన ఆత్మనిష్ట కలిగి స్వరూప జ్ఞానం కలిగి అతడికి ఏ అధికారిత్వం వచ్చింది ఇప్పుడు మహత్తని తెలుసుకోగలిగేటటువంటి అధికారత్వం వచ్చింది అప్పుడు ఏమయ్యాడు మహితాత్ముడు అయ్యాడు అర్థమైందండి ఎటువంటి మహితాత్ముడు విహిత విహిత అంటే విహిత అంటే వి అనేది ప్రత్యయం విశేషమైన హితం విశేషమైన హితములు చేకూర్చే మహితాత్ముడు అయ్యాడు విశేషమైన హితం అంటే అంటే మన చర్య ప్రతిచర్యలన్నీ కూడా మూడు భాగాలుగా ఉన్నాయి మన చర్య ప్రతిచర్యలన్నీ అహితం హితం విహితం మన చర్య ప్రతిచర్యలన్నీ మూడు భాగాలుగా ఉన్నాయి అహితం హితం విహితం కాబట్టి అపరోక్షానుభూతి అనేది ఏంలోకి వచ్చింది విహితంలోకి వచ్చింది అర్థమైందండి జ్ఞానభాగం అంతా విహితమైనది విశేషమైన హితములు చేకూర్చేది ఎందుకు విశేషమైన హితమును చేకూరుస్తుంది చెప్పగలరా ఎవరైనా ఒక్కసారి అపరోక్షానుభూతిని సాధిస్తే నీలో ఒక ఇచ్చ ప్రబలంగా కలుగుతుంది అర్థమైందండి ఈ అపరోక్షానుభూతి వలన నీకొక ఇచ్చ కలుగుతుంది ఏమిట అంటే తిరిగి జన్మకు రాకూడదు ఆ ఒక్కటే మిగులుతుంది ఇక తిరిగి జన్మకు రాకూడదు ఇచ్చ మిగులుతుంది అపరోక్షానుభూతి కలగకపోతే మాత్రం సరేలే మళ్ళా పుడితే పుట్టాంలే అనుకుంటాం అర్థమైందండి అదే అపరోక్షానుభూతి కలిగితే మాత్రం నీకొకటే బలంగా ఉంది ఏమంటావు తిరిగి జన్మకు రాను ఏమైనా సరే ఈ శరీరంతో దాన్ని ముగించేయాల్సిందే అనేటటువంటి బలమైనటువంటి నిష్ట కలిగింది సమర్థత కూడా కలిగింది దేనివల్ల అపరోక్షానుభూతి వల్ల ఆత్మనిష్ట వల్ల జ్ఞానం వల్ల అర్థమైందండి అంతకుముందు ఎలా ఉన్నాడు మోక్షేచ్ఛ మాత్రమే ఉంది అంతే ముముక్షువు ఈ నిర్వికారిత్వం వల్ల ఆ అపరోక్షానుభూతి వల్ల నీకు ఒక సమర్థత కలిగింది ఏమిటది తిరిగి జన్మకి రాకూడదు అనేటటువంటి బలమైనటువంటి స్థితి కలిగి ఈ ఇది విశేషమైన హితమంటే అర్థం అర్థమేనండి ఇంకేదో అనుకునేరు ఇంకేం ఉండవకడ అహితములు హితములు ఉండవుక్కడ విశేషమైన హితం ఒకటే ఉంటుంది తిరిగి జన్మకు రాకూడదు అనేటటువంటి విశేషమైన హితముతో కూడినటువంటి మహితాత్ముడు అవుతాం అంటే అర్థం ఏమిటా బ్రహ్మనిష్టను పొందాలి ఏమవ్వాలి నేనాత్మస్వరూపుణే కానీ నేను సర్వసాక్షిని కాలేదు నా వరకు నేను నా మన ప్రాణ కర్మ మనకేం పనిముడున్నాయండి మనసు ప్రాణము శరీరము ఇంతేగా శరీర ప్రాణ మనసులేగా వీటికి సాక్షిని అయ్యాను నేను ఆత్మస్వరూపుణ్ణి అయ్యాను కానీ నేను ఏమవ్వలేదు నేను బ్రహ్మస్వరూపుణ్ణి కాలేదు ఆ బ్రహ్మనిష్ట కలగలేదు నాకు అది కలిగితే ఓ ప్రయోజనం వస్తుంది ఏమిటా ప్రయోజనం తిరిగి జన్మకు రావు బ్రహ్మనిష్టడవైతే తిరిగి జన్మకు రావు ఆ అధికారిత్వం వస్తుంది ఆత్మనిష్ట तिरी जन्मक राकूदने इच्छ मि ब्रह्मनिष्युते तिगे जन्मक राकूदने अधिकारी कलिकारी पंद पुंदाल। पाली अं भेदुद्धि भेद बुद्धिहित रे इंदा चपंटे मन चपलेदे मुड़ेगा अहित हितम विहित దాటితే రహితము అధిగచ్చది దాటితే రహితం అర్థమేనండి ఈ రహిత పద్ధతిని చెప్పేది అచల సిద్ధాంతం బాగా గుర్తుపెట్టుకోండి పొందడాన్ని చెప్పేవని ద్వైతం అద్వైతం రహిత పద్ధతిని చెప్పే పద్ధతి అచల సిద్ధాంతం ఇది సిద్ధాంత త్రయం అర్థమేనండి ద్వైతంలో కానీ అద్వైతంలో కానీ ఇది విడిచిపెట్టాలి అది పొందాలి అచలానికి వచ్చేటప్పటికీ ఈ విడవటాలు పొందటాలు ఏముండవు అక్కడ ఒకటే పద్ధతి ఏముండదు అక్కడ అహితము ఉండదు హితము ఉండదు విహితము ఉండదు కేవలం రహిత పద్ధతి ఉంటుంది అర్థమైందండి కాబట్టి ఆ రహిత పద్ధతిని పొందాలి అంటే ఈ బ్రహ్మనిష్టలను ఏం పోగొట్టుకోవాలట భేద బుద్ధి రహిత అర్థమైందండి భేద బుద్ధి రహిత ఇందాక మనం మొదట్లో ఏదో సమ ప్రాణాయామం గురించి చెప్పుకున్నట్టున్నాం కదా ఏమిటది సమప్రాణాయామం అంటే గాలి తీసుకోవడం నిలబెట్టుకోవడం వదిలిపెట్టడం మళ్ళీ ఆపుకోవడం మళ్ళీ ఇది సమంగా సమకాలంలో ఉండేటట్టుగా చూసుకోవడం దీనికి ఏం జోడించాం మూడు గుణాలకి లొంగకుండా ఉండడం అనేది జోడిస్తే నిర్వికార్యత్వం వచ్చింది ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని జోడించాం దీనికి అప్పుడు అపరోక్షానుభూతి వచ్చింది సాధన ఇదే దీనికి ఏం జోడించాం మూడు గుణాల్లోకి లొంగకుండా ఉండడం అనేది జోడిస్తే నిర్వికారత్వం వచ్చింది ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని జోడిస్తే అపరోక్షానుభూతి వచ్చింది ఇప్పుడు బ్రహ్మానుసంధానాన్ని జోడించాం ఇదే సాధనకి ఏం జోడించామండి బ్రహ్మానుసంధానాన్ని జోడించాం జోడిస్తే ఏమయ్యాం మహితాత్ముడ బ్రహ్మానుసంధానాన్ని జోడిస్తే మహితాత్ముడవయ్యం ఏకకాలంలో సాధన చెప్తున్నానండి సిద్ధాంతం చెప్తున్నా బ్రహ్మానుసంధానాన్ని జోడించి మహితాత్ముడు వయ మహితాత్ముడు అవ్వగానే జీవో బ్రహ్మైవ నాపరహ అనేటటువంటి లక్ష్యం స్ఫురించింది ఇది నీ లక్ష్యం బ్రహ్మానుసంధానానికి లక్ష్యం ఏమిటి జీవుడు బ్రహ్మము వేరు కాదు అదే లక్ష్యం అది పొందాలి అంటే నువ్వేమై ఉండాలి బ్రహ్మ సత్యం జగన్మిద్య ఈ రెండు తెలిస్తే తప్ప నువ్వెప్పటికీ కూడా బ్రహ్మనిష్ఠుడవి కాలేవు బ్రహ్మనిష్ఠుడవి అయితే తప్ప భేద బుద్ధి రహిత స్థితిని నువ్వు పొందలేవు ఆ రహితం అన్నది బ్రహ్మనిష్ఠలో ఉంది అర్థమేనా అండి భేద శాశ్వతంగా లేకుండా పోవాలి అంటే ను బ్రహ్మనిష్టడు అయి తీరవలసిందే అవ్వకుండా అది వీలు కాదు అవ్వాలి అంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య మిథ్య అంటే ఏమిటండి మిథ్య అంటే అసలు ఏదైనా ఒకటి ఉంది అసలు మిథ్యా ఇది మిథ్య అని చెప్పడానికి మన దగ్గర ఒకటి ఉందా ఏమి లేదా ఏమండి మన దగ్గర అసలు మిథ్య అని చెప్పడానికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా లేవా మీరెప్పుడైనా గాల్లో ఎగిరారా మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరారా ఏమంట ఎగరలేదా గాలిలో ఎగిరారా గాలిలో ఎగిర కళ్ళ కూడా ఎగరావు ఎందుకంటే నీకు ఆ శక్తి లేదని నీకు తెలుసు అర్థమైందండి నీ శక్తి అనుసారమే కళలు నీ శక్తికి మించి ఏం కళలు రావు బాగా గుర్తుపెట్టుకో నీ శక్తి అనుసారమే కళలు నీ శక్తికి మించి ఏమి రావు ఎప్పుడైనా సరే నా గాలిలో ఎగిరానండి అనే అనుభూతి కలిగిందని ఎవరైనా చెప్పారనుకో ఏమంటావు ఏం చెప్తావా అంతా భ్రాంతి అంతా విద్య నువ్వు చెప్పేది అంతా ఒటిదే ఒప్పుకోవు అర్థమైందండి ఇప్పుడు మనం జగత్తు ఉన్నదని ఒప్పుకుంటున్నావా లేదా జగత్తు ఉన్నదా లేదా జగత్తు ఉన్నదా లేదా మీరు ఆన్సర్ చెప్పకపోతే నేను ముందుకెళ్ళను ఎక్కడ విరమిస్తే అక్కడే విరమించేస్తా సుమి నాకు మిగిలిన వాళ్ళలాగా ఏ పట్టింపులు లేవు జగత్తు ఉన్నదా లేదా జగత్తు ఉన్నదా లేదా జగత్తు ఉన్నదా లేదా అంటే మీరేం ప్రశ్న వేయాలి అసలు జగత్ అంటే ఏమిటండి అంటే అప్పుడు మళ్ళా ఎక్కడికి వచ్చేసాం మొదటికి వచ్చేసాం కదా ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం బ్రహ్మానుసంధానం దగ్గర మాట్లాడుతున్నాం బ్రహ్మానుసంధానం చేసేటటువంటి సాధకుడికి బ్రహ్మ సత్యం జగన్మిద్యా అంటే అర్థం ఏమిటయ్యా చీకటిలో చీకట్లో ఏమైనా కనపడుతుందే ఏం కనపడదుగా చీకట్లో ఏమైనా కనపడుతుందే కనపడదు మసక చీకట్లో కనపడి కనపడకుండా కనపడి జగత్తు కూడా అలా ఉందట ఈ జగత్ ఎలా ఉందటండి కనపడి కనపడకుండా ఉంది అది మిథ్య ఆ కనపడి కనపడకుండా ఉన్న జగత్తులో తాడు పాముగా తోచెను పాము ఉందా ఇప్పుడు అక్కడ నీ స్మృతిలో ఉంది పాము నీ స్మృతిలో ఉంది वस्तु प्रमाण का बट्टी स्मृति ज्ञाचेत जगत्क स्मृति ज्ञाचेत जगत् स्तविकमृति ज्ञाना दाटमे ब्रह्मा सब ब्रह्मा सी स्मृति ज्ञाना दाटाली स्मृति ज्ञानमेंट స్మృతి జ్ఞానం అంతా మనలో ఎక్కడుంది మనలో ఎక్కడుంది చైతన్యం మీద ముద్రితమై ఉంది ఎక్కడుందండి చైతన్యం మీద ముద్రల రూపంలో ఉంది అది దాన్నే చిత్తం చైతన్యం మీద ముద్రలు పడి ఉన్నాయి ఆ ముద్రల నుంచే మనకు అన్నీ బయటకు వస్తున్నాయి అర్థమైందండి ఆ చిత్ అది చిత్తా చిత్తమా అది చిత్తా చిత్తమా నీ ఉపాధి పరిమితిలో గనక వచ్చేస్తే అది చెత్తం దాటితే చిత్ బాగా గుర్తుపెట్టుకోండి ఇంతకుమంది తేడా ఏం లేదు దాన్ని విడిపిస్తే బ్రహ్మానుసంధానం ద్వారా చిత్తాన్ని వాసనలు దాంట్లో నుంచి గనక విడిపిస్తే వాసన క్షయం గనక చేయగలిగితే సంధానం ద్వారా వాసనాక్షయాన్ని గనక సాధించగలిగితే ఏమైపోయావు చిత్తుకాస్త ఏమైపోయింది చైతన్యమైపోయింది చిత్తు కాస్త ఏమైపోయింది చైతన్యమైపోయింది అప్పుడు నువ్వెవరు బ్రహ్మనిషిడువి అర్థమైందా కాబట్టి వాసనాక్షయం అంటే ఏమిటి అని ఆయన మొదలుపెట్టాడు వాసనాక్షయం ఎట్లా జరుగుతుంది సమ ప్రాణాయామంలో ఉండాలి దానికి బ్రహ్మానుసంధానాన్ని జోడించాలి బ్రహ్మానుసంధాన ప్రభావం చేత చైతన్యం మీద పడినటువంటి వాసనలు అనేటువంటి ముద్రలు చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను క్షయింపజేయాలి ప్రవృత్తి నివృత్తి వ్యవహారం కాదు ఇది వృత్తులను క్షయింపజేయాలంటే తిరిగి పుట్టని పద్ధతిగా తిరిగి రాని పద్ధతిగా రహిత పద్ధతిగా క్షయం అంటే అర్థం అది మళ్ళా పట్టదు అలా చేస్తే నీకొక శక్తి వస్తుంది ఏమిటో తెలుసు అది నిలిపి ఉంచుకోగలగడం నీకు ఒక శక్తి కలుగుతుంది ఏమిటది నిలిపి ఉంచుకోవడం బ్రహ్మనిష్ఠుడికి పూరకం అంటే ఏమిటి రేచకం అంటే ఏమిటి కుంభకం అంటే ఏమిటి బ్రహ్మనిష్ఠుడికి రేచకం అంటే ఏమిటి పూరకం అంటే ఏమిటి కుంభకం అంటే ఇదేమిటండి శరీరానికి ఎక్కడైనా కానీ రేచకం పూరకం కుంభకం ఉంటాయి కానీ బ్రహ్మనిష్ఠుడు కూడా ఉంటాయా ఎందుకుండదు బ్రహ్మనిష్ఠుడు అంటే సృష్టికి అధిష్టానం కదా అర్థమైనా జీవుడు అంటే శరీరానికి అధిష్టానం అర్థమైనా బ్రహ్మనిష్ఠుడంటే సృష్టికి అధిష్టానం మరి ఆయనకి ఏమి ఉండదా శరీరం శరీరం ఉండదా ఆయనకి శరీరం ఉండదా ఏ శరీరం ఉంది ఇప్పుడు నాలుగో శరీరం స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ఇప్పుడు ఆయనకో శరీరం ఉంది ఏమి శరీరం ఆ మహాకారణ శరీరాన్ని ధరించి బ్రహ్మనిష్ఠుడై రేచక పూరక కుంభకాలను చేస్తున్నాడు మహాకారణ శరీరంలో ఉన్న రేచక పూరక కుంభకాల మధ్య ఉన్న భేదాన్ని ఎవడైతే పోగొట్టాడో మహాకారణ స్థితిలో ఉన్నటువంటి రేచక పోరక కుంభకాల మధ్య ఉన్న భేదాన్ని ఎవరైతే పోగొట్టారు భిన్న పోరక కుంభకాఖ్య వివాద జాంతర్లక్ష్య ఎక్కడ పోగొట్టాలటండి ఇప్పుడు మహాకారణ శరీరంలో బ్రహ్మనిష్ఠుడవై ఉండి రేచక పోరక కుంభక అనేటటువంటి భేదములు లేనటువంటి కుంభకములో ఉన్నటువంటి త్రివిధ స్థాయిలు ఉన్నాయండి దాంట్లో బాహ్య అంతర మధ్య ఇందాక చెప్పారే లక్ష్యాలు ఆ లక్ష్యాలు ఈ కుంభకంలో ఉన్నాయి బాహ్య కుంభకం మధ్య కుంభకం అంతరకుంభకం ఎవరికొనేవి బ్రహ్మనిష్యుడికి ఉన్నాయి వాడు చేయగలుగుతాడు అందులో బాహ్య మధ్య కుంభకాలను విడిచిపెట్టి ఆంతరకుంభకం కుంభకాఖ్య ఆఖ్యా అంటే ఆఖ్యా అంటే శి శిఖరం చివర కొస ఏ ఆఖ్యా పెట్టండి ఆఖ్య ఆ ఆఖ్య అన్న స్థితిలో అతడు ఒక స్థితిని సాధించాడు ఏమిటది వివాదజాంతర్లక్ష్య అంతర్లక్ష్యంలోకి చేరాడు ఇప్పుడు ఎవరైతే ఈ అంతర్ కుంభకంతో బ్రహ్మనిష్ఠుడై సృష్టి అధిష్టానమై నిలబడి ఉన్నాడో వాడికి వేదబుద్ధి బుద్ధి రహితమై అంతర్లక్ష్యంలో స్థిరపడి ఉన్నాడు ఉంటే ఏమిట ఉంటే వాడికి ఒక సమర్థత కలిగింది ఆ స్థితిలో ఉంటే ఒక సమర్థత కలిగింది ఏమిటది హిమకర వహ్ని సూర్య స్వరూప ఈ సృష్టి మొత్తం అంటే ఏ బ్రహ్మాండాన్ని లెక్కేసినా ఇప్పుడు బ్రహ్మం అంటే బ్రహ్మాండమే కదండి లెక్క ఆయన బ్రహ్మాండాధిష్టానం ఆ బ్రహ్మము చేతిలో మూడు ఉన్నాయి మండలత్రయాలు ఉన్నాయి ఆ బ్రహ్మము చేతిలో మూడు మండలాలు ఉన్నాయి ఏమిటవి సోమ సూర్య అగ్ని అర్థమైందండి అంటే చంద్రుడు సూర్యుడు అగ్ని ఏం జరిగినా ఆ మూడుతోనే జరగాలి సృష్టి కూడా ఈ మూడు లేకపోతే సృష్టి లేదు కాబట్టి ఈ మూడింటి ద్వారా సృష్టి యొక్క సృష్టి స్థితి లయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా జరుగుతున్నాయో ఎలా విరమిస్తున్నాయో తెలిసిన వాడవై బ్రహ్మాండాధిష్టానమై నీవు స్వరూప ఏం జరిగిందండి అప్పటిక్కడో ఈ మూడు తెలిస్తే ఎక్కడో ఎక్కడో రూపనామాలను వదిలేసాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది స్వరూప అంటే స్వస్వరూపం నీ స్వరూపమే బ్రహ్మం నువ్వు జీవుడివి కాదు ఇక ఎప్పటికీ జీవుడివి కావు అర్థమైందండి ఈ స్థితికి చేరిన వాడు ఎప్పటికీ ఈ మండలత్రయాధిష్టానమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు ఎవడైతే వాడికి ఒక అఖండ స్థితి కలిగింది ఇక ఏం కలిగిందండి అఖండ స్థితి కలిగిందట దాని పేరు స్వరూపం ఖండం భావన పోయింది ఎందులో భాగం ఇప్పుడు విశ్వ అధిష్టాన చైతన్యం విశ్వాధిష్టానమైనటువంటి స్థితిలోకి భాగం అవుతున్నాడు ముందు ఎక్కడ మొదలు పెట్టాం మనం ఎక్కడో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఎదిగాం ఎదిగాం ఎదిగాం ఎదిగాం ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాము విశ్వాంతరాలంలోకి వెళ్ళాము అనంత విశ్వంలో ఇలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి ఏ బ్రహ్మాండమైనా ఇదే విధానంగా కనపడింది ఏ ఏ అధిష్టానమైనా ఇదే తీరుగా కనపడింది ये आधार आधेयम इधेगा कनपड़े अहिता रिता विहिताहतरना शाश्वत आ रक प्रयाणमस्तू आ विश्वास अर्थम चुस्कनी विश्वाधिष्ठान स्थित चेरा चेरते आयन को पेर पड़ा आये पेर चि ब्रह्मादिदे ఆయన ఒట్టి చిద్ బ్రహ్మం కాదు చిద్ బ్రహ్మాది దేవుడు అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క చిద్ బ్రహ్మం అన్నాడు ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక చిత్తు ఉన్నది ఇందాక చెప్పాగా ఒక చైతన్య స్థితి చిత్తు అనే స్థితి ఉంది దానికి అధిష్టానమైన బ్రహ్మము ఉంది ప్రతి చోట ఎవరు కనబడుతున్నారట ఒక బ్రహ్మాండము దాని యొక్క సృష్టి స్థితి లయాలు దానికి అధిష్టానంగా ఉన్నటువంటి చైతన్యము దానికి అధిష్టానంగా ఉన్నటువంటి బ్రహ్మము ఈ చిద్బ్రహ్మలన్నీ కలిపి ఒక ఆదిదేవుడి యొక్క అంశంగా ఉంది ఇవన్నీ ఎవరిలో అంశంగా ఉన్నాయి ఒక ఆదిదేవుడిలో అంశంగా ఆయనెవరు ఆయన విశ్వాధిష్టానం ఆయన ఎవరండి ఆయన పేరు పరశివం ఆదిదేవుడి పేరు ఏమిటండి పరశివం ఈ పరశివ స్థితికి చేరాలన్నటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు స్వీకరించాడు అంటే ఎవడైతే బ్రహ్మనిష్ఠుడో వాడు దీనికి అధికారి ఈ అధికారి అయినటువంటి బ్రహ్మనిష్ణుడు తనను తాను పోగొట్టుకునేటువంటి రహిత పద్ధతిని ఆశ్రయించి పరశివతత్వాన్ని చేరాడు ఇప్పటి వరకు బోధించినటువంటి బోధలన్నీ కూడా అక్కడ వట్టివైపోయినాయి ఆయన ఎవరట ఇప్పుడు పరాత్పరుడు ఇప్పటివరకు ఏమన్నా పరమే అన్నాం ఇప్పుడు పరశివతత్వం దగ్గరకు వచ్చేకేమన్నాం పరాత్పరుడు ఇంకేమన్నావు వేదవేద్యుడు అంటే అర్థం ఏమిటి వైదం వైదం వైదం అని వేదములు చెప్పినాడ ఎవరి గురించి ఆ పరశివరుని గురించే ఆ పరాత్మరుని గురించే ఆ దేవదేవుడిని గురించే ఆదిదేవుని గురించే అర్థమేనండి దాని పేరే పరబ్రహ్మము ఇది బ్రహ్మము అది పరబ్రహ్మము అర్థమేనండి ఈ రకమైనటువంటి స్థితికి చేరినటువంటి మహానుభావుడైనటువంటి కాలాధిష్టానము ఆయన ఇప్పుడు దేనికండి అధిష్టానం కాలానికి అధిష్టానం కాలాన్ని కూడా లాడాడు ఏదైనా పుట్టాలి అంటే ఎందులో పుట్టాలి కాలంలోనే పుట్టాలి ఏదైనా పరిణమించాలంటే దేంతో పరిణమించాలి దేశంలో పరిణమించాలి ఏదైనా పరిణమించాలంటే దేశంలో పరిణమించాలి ఏదైనా పుట్టాలంటే కాలంలో పుట్టాలి ఏదైనా అనుభవించాలి అంటే పాత్ర ఉచితమై ఉండాలి కాబట్టి మనం దేనితో ఉన్నాం దేశ కాల పాత్ర ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం జీవుడు అంటే పాత్ర దగ్గర ఉన్నాం ఎక్కడ మన లక్ష్యం ఎక్కడుంది కాలాధిష్టానమైనటువంటి పరశివం అప్పుడు జన్మరాహిత్యం కాలాధిష్టానమైనటువంటి పరశివ తత్వాన్ని చేరితే జన్మరాహిత్యాన్ని పొందావు అటువంటి జన్మరాహిత్య స్థితిని సాధించినటువంటి మహనీయునకు వినేటువంటి వాడి స్థాయిని ముందు గుర్తెరగాలి గురువుడు ఎట్లా ఉండాలి వినేటటువంటి వాడి స్థాయిని గుర్తెరగాలి గుర్తెరిగిన తర్వాత ఏం చేయాలి వాడికి సమగ్రంగా సిద్ధాంతాన్ని అందించాలి అందించిన తర్వాత ఏం చేయాలి వాడు మొదట అందుకోవలసినటువంటి లక్ష్య స్థితికి వాడిని లేవనెత్తాలి తన శక్తిని వినియోగించి వాడిని లేవనెత్తాలి ఆ లేవనెత్తడం ద్వారా వాడికి విడుదల స్వేచ్ఛ ఫ్రీడమ్ ముక్తి మోక్షం బంధం నుంచి విడుదల అనేటటువంటి స్థితిని అనుభూతి చెందించాలి ఆ అవగాహన కలిగించాలి ఆ నిర్ణయాన్ని కలిగించాలి తద్వారా అతన్ని స్థిరపరచాలి ఈ రకమైన నడకతో వెళ్ళాలి స్థిరమైనటువంటి పద్ధతి రహితమైనటువంటి పద్ధతి హితమైన పద్ధతి ఈ రకంగా నడక సాగాలి నమస్కారం అందరు